Yeah ఆత్మ మానవ శరీరమందుక మానవేతర శరీరమునందు కూడా ఉండున అను సందేహ నివృత్తికై ఆత్మ ఏ ఉపాధులలో ఏ విధముగా ఉన్నది యమధర్మరాజు నచికేతునకు వివరించుచున్నాడు स्वरूप चेता मर शरीर पेट हंस पड़न ఈ విధముగానే ఉన్నది అందరికీ సందేహం ఏంటంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్క శరీరం నుండి ఒక్కొక్క ఆత్మ రెండో రెండవ సందేహం మానవ శరీరంలో మాత్రమే ఆత్మ సర్వజీవుల దేహాలలో కూడా ఆత్మ I need to మాత్రమే ఆత్మ ఉంటుంది అని అనుకోవడం పొరపాటు చాలా మంది మానవ దేహం ధరించినటువంటి వారందరూ మానవులుగానే పుట్టిపోతూ ఉన్నటువంటి వారు జంతువు దేహముల యొక్క కోల్పోయిన వారని అనుకోవడం కూడా పొరపాటు ఆయా జంతువు దేహములను ప్రవర్తించినప్పుడు వారు తెచ్చుకున్నటువంటి అంశాలను మానవ దేహం వచ్చేంత వరకు కూడా గనక కోల్పోకపోయినట్లయితే తమ జన్మ పరంపరలో శేషాగములైన వాసనా బలాన్ని గనక కోల్పోకపోయినట్లయితే తదనుగుణ రూపమైనటువంటి ప్రవర్తన స్వభావం మానవ దేహానికి వచ్చినా కూడా ఉంటుంది మరి దీనిని ఆధారం చేసుకునే మానవ జీవితంలో ఈ శేషభాగములన్నీ ఒక శరీరం నుంచి మరొక శరీరానికి వ్యాపిస్తూ ఉన్నాయి ఒక శరీరం నుంచి మరొక శరీరానికి వర్తిస్తూ ఉన్నాయి ఒక శరీరం నుంచి మరొక శరీరానికి పరిణామకారకమవుతున్నాయి అని గమనించినట్లయితే ఆ ఆధారభూతమైనటువంటి తత్వము హంసతత్వం ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ ముఖ్య ప్రాణుడు ఉన్నాడు ఆ ముఖ్య ప్రాణుడే ఆ హంసే ఆ హం క్షం అనేటటువంటి ఆధార విజయములైన ఏ జీవుడైతే హం క్షం అనే ద్వేదళ కమలమునందు హంస రూపములో వర్తిస్తూ ఉన్నాడు క్షడాధారములందు హంస రూపముగా పైకి కనకి చెబుతూ ఉన్నాడు జీవాత్మ పరమాత్మ చదివే తార నిత్యం అభ్యసించేటటువంటి అజపా పద్ధతిగా అభ్యసించేటటువంటి నిర్ణయించేటటువంటి జీవాత్మడున్నాడు అట్టి జీవాత్మ అట్టి అంతరాత్మ అంతరాత్మ అంటే ప్రాణమనో బుద్ధులందున్న వాడెవడో వాడు అంతరాత్మ సూక్ష్మ అంతరాత్మ కాబట్టి ఈ స్థూల సూక్ష్మ धानी हंस तत्व आंस तत्व चवरीगत उपनिषत्वि प्रती वेद कर्म आधारको भक्ति आधार योग आधार ज्ञा आधार नागाश्रम धर्म सन्यासाश्रम धर्म आश्रय వేదాంత పద్ధతి ఆశ్రయించేసి అనేక ఉపాసనల్ని ఆధారం చేసుకుని రకరకాలైనటువంటి ఉపనిషత్తులు చెప్పబడి గణాపతి ఉపనిషత్తు వాసుదేవ ఉపనిషత్తు నారాయణ ఉపనిషత్తు రుద్రోపనిషత్తు రుద్రజాబాల ఉపనిషత్తు ప్రధాన దైవములందరినీ ఆశ్రయించి ఆయా దేవతలను ఉపాసించేటటువంటి నిధాన రీతిగా అనేక ఉపనిషత్తులు చెప్పబడ్డాయి కానీ హంస హంసని ఆధారంగా చేసినవి కూడా హంసోపనిషత్తు అథర్వ శిఖోపనిషత్తు యోగ చూడామణి ఉపనిషత్తు బ్రహ్మశిఖోపనిషత్తు ఇటువంటి ఉపనిషత్తులు చాలా ఉన్నాయి ఈ రకంగా ఆయా యోగ మార్గంలో హంస మార్గాన్ని ఎట్లా తెలుసుకోవాలి హంసతత్వాన్ని ఎట్లా తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నటువంటి దానిని ఎట్లా ఆశ్రయించాలి ఆశ్రయించిన దానికి ఎట్లా విలక్షణమై అధిగమించి విధానం అంతా ఆయా ఉపనిషత్తు అయి ఉన్నదో ఆత్మాయమ్యుల్లేఖే భాస్వరాస్ అి మంత్రపుష్పంలో చదువుతూ ఉంటాను నీకు ఉపదేశిస్తూ ఉంటాను అందుకే మంత్రపుష్పం దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి దగ్గరకి వచ్చి ఒక పుష్పాన్నిస్తాను ఆ పుష్పం హృదయ నీ హృద్భ ఈ రీతిగా అందరి చేత ఆచరింపజేసేటువంటి ఉపాసనా మార్గాన్ని భారతదేశంలో ఏర్పాటు చేశారు మిగిలినవన్నీ వ్యక్తిగత సేవలై లోపల గర్భగుడిలో చేయబడినప్పటికీ ఇది ప్రతి ఒక్కరూ పరమాత్మకు తెలుసుకునేటటువంటి స్వానుభవమైనటువంటి స్వాత్మ నివేదనతో కూడినటువంటి స్వస్వరూప అనుసంధానంతో కూడినటువంటి మంత్రము కాబట్టి మిగిలిన పూజాధిగముల యొక్క మంత్రముల రహస్యములు తెలుసుకునటం ఈ మంత్రపు యొక్క అర్థాన్ని కూడా ప్రతి ఒక్కటి నీ హంసక స్థానం ఎక్కడుందయ్యా నేలతో దక్షిణ నేత్ర మధ్య భాగమునందు విద్యుల్లతవలి మెరపువలి మెరయుతున్నది అనుస్వరూపముగా మెరయున్నది వారోక వర్తన్వి వరిముల్లు వంటి స్థానము బంగారపుతో మెరబలే అణుస్వరూపమే అట్టి అణుస్వరూపం యొక్క శిఖ ఎందుమాత్మ వ్యవస్థ కాబట్టి బిందుస్థాన నిర్ణయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు బిందు అందందు కంపించు చము కంపనము చెందేటటువంటి బిందు బిందువే అఖండ అదే పరమాత్మ నీవెవరు పరమాత్మ ఈ నిర్ణయాన్ని తెలియజేయేటువంటిది హార సార మధ్యములందు బిందు అనేటటువంటి నిరంతరాయముగా కదిలిస్తూ ఈ రెండింటిని అనుసంధాన పరిచేటటువంటిది మధ్యనున్న బిందు రామ శబ్దములో రా మా అనేటటువంటి రెండు రెండు అక్షరములు మధ్యలో ఉన్న పొల్లు ఆ పొల్లి బిందువు the loan జీవుల అంతరాత్మను సర్వజీవుల ఎందుకమైనటువంటి పరమాత్మను తెలుసుకునేటటువంటి సామర్థ్యం వస్తుంది తనలో మొట్టమొదటి స్వప్రకాశాన్ని స్వస్వరూప జ్ఞానాన్ని స్వాత్మని దర్శించగలిగినటువంటి బుద్ధి కుశలత 50 something ga గ్రామ స్వరూప నాలుగు శత్రులను బ్రహ్మము అనేటటువంటి నిర్ణయానికి చేయటం ఎవరైతే ఉన్నారో ఈ అంతర్ముఖ ప్రయాణ జ్ఞాన యజ్ఞాన్ని విశేషమైనటువంటి అంతరాత్మ స్థితి ప్రత్యేగాత్మ స్థితి పరమాత్మ స్థితిని మనకి గోచిస్తుంది ఇవన్నీ ఏకంగా ఉన్నాయి అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు చదువుకేత आकाश मुन सूर्य रूप निव निवस वस्तु वायु रूपमु యజ్ఞ వేదికయందు లేక భూమియందు అగ్ని రూపముగను ఇంటియందు అతిథి రూపమునయున్నది మరియు మానవులందును దేవతలందును అంతర్యామి రూపముననున్నది ఆకాశమునంతటా వ్యాపించి ఉన్నది అటులనే జలమునందు పుట్టిన శంఖ శుక్తి మకరాది రూపమునను పెరిగిన బ్రీహి వ్యవాదులు తృణధాన్యముల రూపమునను పర్వతములందు పుట్టిన నదుల రూపమునను ఉన్నది ఇట్లు సర్వాత్మకుడగుట చేత అది సత్యమై ఉన్నది సర్వకారణనుడగుట చేత బృహత్తిని అన్నిటికన్నా గొప్పదని చెప్పబడుచున్నది ఈ విధముగా పిపీనికాది బ్రహ్మ పర్యంతము సర్వంగతునందు వ్యాపించి ఆత్మ ఒక్కటేయున్నది జీవులు ఉత్తమ నీచ ఆత్మ దేహమందున్నటుల గుర్తించుటకు మరి యొక్క ఉదాహరణము చెప్పబడుచున్నది ఇప్పటివరకు మనం పరిశీలించిన విధానము విస్తారంగా తెలియజేసే ప్రయత్నాన్నిస్తున్నారు ఎవరు విరిగి తృణధాన్యాదులు అనేకమైనటువంటి చెట్లు చేమలు అనే స్థావరములు కానీ నదులు కానీ కొండలు కాని లేదా ఉభయ చరములు లేదా ఖగములు పక్షులు కాని లేదా హీరతములు పాలిచ్చి జంతువులు కాని మానవులు కానీ సర్వజీవులు కూడా ఆత్మయందు వంశింపుతాం సర్వభావములు కూడా ఆత్మయందం చేతాము ఆకాశం అన్నంతటా వ్యాపించి ఉన్నటువంటి విశ్వశక్తి అంతా కూడా హంసతత్వమే రామతత్వమే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హంసతత్వాన్ని ఈ ఈ ఆత్మ రామత్వాన్ని తన ఎందు స్థితిని సర్వుల ఎందు అన్ని భూతముల ఎందున అన్ని భూతములను తన ఎందును దర్శించగలిగినటువంటి చెప్పు కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడు అట్లా అంతర్యామి దర్శించగలిగేటటువంటి సమర్థుడు ఎవడైతే ఉన్నాడు అట్టి దానిని ఎరిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడు భూమి ఎందున అగ్ని భూమి భూమధ్య భాగంలో కూడా అగ్ని ఉంది మా లావారూపం ఈ రకంగా పంచభూతములను కూడా ఆత్మస్వరూపంగా సమస్తమునందు వ్యాపకమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మను తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడే నిజముగా ఆత్మను తెలుసుకున్నవాడు అవుతున్నాడు కాబట్టి ఉపమానములని దేనికి చెప్పబడవి అంటే సర్వవ్యాపకము సంస సర్వవ్యాపకము ఆత్మ సర్వవ్యాపకము నేను సర్వవ్యాపకము సర్వలయం ధనువర్తిగా వ్యవహరించేటటువంటి ఆ అవ్యవహారీగా ఉన్నటువంటి సాక్షి ఎవడో ఆ సాక్షిని అనేటటువంటి నిర్ణయాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దేహం అందు ఉన్నప్పుడు నివర్తించుకోకపోయినట్లయితే నిర్వాణ స్థితిని సాధించకపోయినట్లయితే అంతర్యామిత్వాన్ని గుర్తించకపోయినట్లయితే ఆత్మ యొక్క స్మరణ ఎందు ఆత్మనిష్ట ఎందు అవసాన కాలంలో నిలబడకపోయినట్లయితే తాను ఏ స్ఫురణలో ఏ స్మరణలో ఏ కర్మ చేత బాధితమగుదు అవసాన కాలం అందుతుంటున్నాడు రూపమైనటువంటి జన్మ प्रयाण्ति अंतर्याशापड़ाधार्मी मालिन्स मालिन्याहा चैतन्य सहायम तुपरी देहमति सत्यार प्रसूति केन्द्र की वेली బిడ్డని కన్నా కూడా ఆ జన్మ ఎత్తినటువంటి బిడ్డ పరిస్థితి వేరే అనేక మంది అభినందించేవారు అనేక మంది ఆ వారి యొక్క సంరక్షణ బాధ్యతను స్వీకరించేవారు వారి యొక్క భోగ విలాసము అంతా కూడా వాటికి ప్రారంభం అదే మరొక తల్లి ఎవరైతే కఠిన శ్రమలకు నిత్య జీవితం రికార్డుతే కానీ కాడని పరిస్థితిలో వచ్చినటువంటి తల్లి ఆ హాస్పిటల్ లో ఆ ఏసీ గదులు ఏవి అవసరాలు లేకుండానే హాయిగా సుఖ ప్రసవంతో పూర్తి చేసుకొని పిల్లలు పట్టుకొని మరి ఏసీ గదిలో ఉన్న తల్లి ఏమో అరాబాల బిడ్డగా పెరిగినందు వల్ల ఆపరేషన్ చేయించుకొని కష్టాలు పడుతూ నష్టాలు పడుతూ ఆ బిడ్డను అనుభవింపజేస్తూ ఆ బిడ్డ భోగాన్ని అనుభవిస్తూ ఈ తల్లి మరి చేసినటువంటి పుణ్యమేమి ఆ తల్లి చేసిన పాపమేమి ఈ జీవుడు చేసిన పుణ్యమేమి ఆ జీవుడు చేసిన పాపం ఏమి కర్మ అనే భోగ కర్మ చేత భోగ నిర్ణయం అవుతున్నందువల్ల జన్మతహాని ఆ జీవి ఎట్టి భోగము అనుభవించాలో నిర్ణయిపోబడింది జన్మతహాని ఆ కర్మ అసాధ్యమై అవధ్యమై నిలబడి ప్రభావితం అవుతోంది అనేక రకాలైనటువంటి పెద్దలని అనేక రకాలైనటువంటి తల్లులని అనేక రకాలైన వేదనాలని అనేక రకాలైన సమస్యల్ని మనం చూడవచ్చు అదంతా ఉపాధి భేదము చేత కర్మ అవశ్యమ అవశ్యం అనుభక్తవ్యం అవుతా చేత ఆయా పరిస్థితులన్నింటినీ మనం గమనించవచ్చు కాబట్టి జనన నుంచి మరణం వరకు సామా నీ దేహం అంతరాత్మని ఆశ్రయించి వ్యవహరిస్తున్నటువంటి భోగమునదో అదంతా కర్మానుభోగే కాబట్టి కర్మ లేనటువంటి కర్మ కానటువంటి కర్మ అనేటటువంటి విశాలమైన సిద్ధాంతమున అంశూతము కానటువంటి తీతి రెప్పబాటు వేసి తీయటం కూడా కారమే శ్వాసన తీసుకుని విడియపడటం కూడా రద్దు చేసుకునేటటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి అది కర్మ సిద్ధాంతం కర్మయందు సంగత్వాన్ని విడనాడటం కోసమే కర్మ అనేటటువంటి భూమిగా ఏర్పాటు కర్మ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి అంటే నిజేత నిష్కామ కర్మ చేయించి నైష్కర్మ్య సిద్ధిని పొందింపచేయటమే ఆ కర్మ భిన్నీతులలో భిన్న భిన్న విధములలో విభిన్నమైన ఆకర్షణలతో విభిన్నమైనటువంటి బలహీనతలతో విభిన్నమైన మోహములతో కూడుకుంటున్న ఏ జీవికి మరొక జీవికి సాపేక్ష న్యాయం కాబట్టి ఎవరికి వారు వారి యొక్క స్వాధ్యాయమును వారి యొక్క ఆంతరిక విచారణను పూర్తి చేసే వారు సాధనతో దీనినైనా మార్చవచ్చు ఈశ్వరానుగ్రహంతో దీనినైనా మార్చవచ్చు సంస్కారంను ఏర్పరచడం ద్వారా మార్చవచ్చు అభ్యాసవశమున మార్చవచ్చు అభ్యాసయోగయుక్ ఏ యథాణ్యుహ్యం దివ్యం వ్యాతిపార్థాను అనుచింతయన్ సదా ఎవడైతే పరమమై గు ప్రకాశ రూపమైనటువంటి దాని ఈ కర్మ యొక్క బలం కర్మ యొక్క కాబట్టి సూక్ష్మదేవులైనటువంటి అశైర దేవులైనటువంటి దేవతలు యక్షులు కిన్నెరలు కింబురుడు గంధర్వులు సిద్ధులు సాధ్యులు పిశాచులు రాక్షసులు ఇత్యాదులందరూ కూడా आत्म सीविस्टर जीवल सीविस्ट आ शरीर पद्धति जंतु देशविजनी आत्मे सीविस्ट काबटी सत्यात्मशक्ति प्रभाव चाहिए ప్రాణాపానముల ఎందుకు కదలిక కలు కదులుతు ఈ ప్రాణాపానముల యొక్క చలనము చేతనే ప్రాణ వ్యాపారం అంత నిజానికి దేహ వ్యాపారం అంతా కూడా దేహ వ్యవహారం అంతా ప్రాణ వ్యాపారమే ఒక ప్రాణాపాన గాలి తీసుకోరు లేవు గాలి వదలాలేవు ఏ శక్తి నీకు ఉండదు ఏ శక్తి నీకు సంయమించగలిగేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి దేహములో ఈ ప్రాణపాన చలనం ఏదైతే శాసిస్తూ ఉన్నదో ఏదైతే ఆధారముగా ఉన్నదో ఏదైతే నియమబద్ధముగా చెల్లింపజేస్తూ అట్టి హంసని అట్టి ఆత్మశక్తిని మానవుడు తెలుసుకోగలగాలి ప్రాణబంధన గనక నిరోధం చేసినట్లయితే క్రమ పద్ధతిలో వర్తించేటట్లుగా చేసినట్లయితే దాని స్వేచ్ఛను అరికట్టినట్లయితే నీ మనసు పట్టుబడిపోతుంది మనస్సును గనక విచారణ మార్గంలో ప్రవేశపెట్టి తదనుగుణమైనటువంటి మనస్సు యొక్క చలనములను ఉడిగింపజేసినట్లయితే ప్రాణం యొక్క చలనం ఒకే శక్తికి రెండు ఆ ప్రాణ మనస్సులు పగదాని మీద ఒకటి ఆధారపడి పగదాని శక్తిని మరొకటి చిపుచ్చుకుంటుంటాయి కానీ నిజానికి ప్రాణ మనస్సులు రెండు కూడా ఆత్మశక్తి యొక్క ప్రతిబింబం అవి వాస్తవముగా స్వయం చాలితములు కావు అట్టి ప్రత్యేకాత్మ యొక్క ప్రతిబింబములాగడం చేతనే అవి భావత్తరముదై ఉంటుంది ఇతర దేహేంద్రియాదుల చేత విషయేంద్రియాదుల చేత దేని యొక్క ప్రభావం చేత దేని యొక్క ఆధారము చేత దీని యొక్క బలము చేత ప్రాణాప్రాణముల యొక్క కదలికలు కదులుసు దానిని ఆహృద్గుహేందు ప్రాణమనస్సుల యొక్క పుట్టుక స్థానమైనటువంటి హృదయ స్థానము ఎరుగు అంటే హృదయాకాశమునందు అంగుష్టమాత్రుడు విరిగేటటువంటి ప్రకాశించేటటువంటి అంతర్యామి అయినటువంటి అంతరాత్మ అయినటువంటి స్వప్రకాశ సాక్షాత్ విజ్ఞాన శాస్త్రము రెస్పిరేటరీ సెంటర్ యొక్క ఆక్షన్ మూలమున శ్వాసక్రియ జరుగునటులా చెప్పుచున్నది కాని అది కూడా ఆత్మ శరీరమున్నంత వరకే జరుగుచున్నది ఆత్మ శరీరమును విడిచినప్పుడు శ్వాసక్రియ జరుగుటలేదు కదా మరియు సమాన ధ్యాన ఉదాన ప్రాణ అపానములనడి పంచాణములు శరీరములందు వాటి కార్యములైన ప్రాణవాయుడు ఉదయములందుండి శ్వాసక్రియను అపానవాయుడు గునముల నుండి మలమూత్రాది విసర్జనను సమాన వాయువు స్థానమున ఉండి పచనమును ఉదానవాయువు కంఠస్థానమున ఉంది శబ్దములను పలికి పలికించుటను ధ్యానవాయువు అంతటను వ్యాపించి అన్న రసమును శరీరమంతటా వ్యాపింప ఆత్మవునికి సంఘాతం ఎలా పనిచేస్తుంది అనేటటువంటి విచారణ తెలియజేస్తున్నారు పంచప్రాణములలో ప్రాణాపానం వ్యాన సమాన ఉదాహరణ అనేటటువంటి పంచప్రాణములు ఈ పంచప్రాణముల యొక్క స్థాన నిర్ణయము వ్యవహార నిర్ణయము ఫలిత నిర్ణయమును ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు నిర్వహణ సంస్థము కూడా అనగా రక్త ప్రసరణ దగ్గర నుంచి గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి ఇతర అవయవములు ఏవైతే పనిచేస్తున్నాయో వాటి అన్నింటిని నియంత్రించడం దగ్గర నుంచి ఆహారం తినడం దగ్గర నుంచి ఆహారం నుచనం చేయటం దగ్గర నుంచి ఆహారం సర్దించడం దగ్గర నుంచి జ్ఞానేంద్రియముల యొక్క పని చే పనితీరును శాశించడం దగ్గర నుంచి కాలి గోటు నుంచి తల వెంటు గలవ పశ్యంతి మధ్యమా వైహరి వాకులనే చతుర్విధ వాకులను కలిగించడం వరకు కూడా ఈ వ్యవహారములను ఈ ఫలితములను ఆయా అధిష్టాన దేవతలు ప్రాణేంద్రియ అధిష్టాన దేవతల సహాయంతో ప్రాణేంద్రియ అధిష్టాన దేవత కర్తృత్వముతో వారి అనుగ్రహముతో ఆత్మ యొక్క అనుసంధానంతో ఆత్మశక్తి యొక్క అనుసంధానంతో ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబ స్థితి ఆయా క్రియాకలాపములను నిర్వహించుతున్నట్లుగా తోపింప చే ఎట్లా నిరూపితం అవుతుంది అంటే అన్ని ఇంద్రియములు ఉన్నటువంటి శవము కదుట లేదు కానీ ప్రాణచలనము లేదు ఏ చైతన్యమైతే ప్రభావశీలమై అప్పటివరకు మేష్యోజన అందులో ఉన్నటువంటి గాలి కూడా ఎప్పుడు తుసమంటే అప్పుడు రాలిపోయేది క్షణం ఏ కార్యమును చేయలే కానీ అవే చేస్తున్నట్లుగా భ్రమింపజేస్తా ఈ భ్రమను పోగొట్టుకుంటే చాలు ఈ భావన బలాన్ని పోగొట్టుకుంటే చాలు నీవు ఆత్మస్థితిలో తటస్థడై నిలబడితే చాలు సర్వసాక్షిగా తటస్థడై నిలబడితే చాలు ఉదాసీనతతో వ్యవహరిస్తే చాలు ఈ రకమైనటువంటి ఆంతరిక ఇంత విశేషమైనటువంటి ధర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియ విషయేంద్రియ అంతరేంద్రియ సంగు కాదని విమర్సించి విచారించి నిరసించేటటువంటి అవసరం ప్రతి ఒక్క సాధకుడికి ఉన్నది తప్పక తన సాధన చతుస్థాయి సంపత్తిని ఈ దిశగా వినియోగించి తాను నవీద భక్తి మార్గముల చేసే ఉపాసనని ఈ విధంగా ఉపయోగించాలి తాను కర్మ యోగా భక్తి జ్ఞాన మార్గములను సముపార్ధించినటువంటి సమస్త శక్తులను సమస్త జ్ఞానమును సమస్త ఉపదేశములను సమస్త బోధను ఈ దిశగా ఆత్మ వస్తువులబ్ధికై ఆత్మోపదేశమునకై ఆత్మనిష్టకై వినియోగించేవాడెవడు వాడు విజ్ఞుడు వివేకం కలవాడు ఎవరైతే బ్రహ్మానందమగ్నుడై సర్వసాక్షియై సర్వసృష్టికి ఆహారమై సర్వకర్తయభక్తయై సర్వహర్తయ సర్వజ్ఞమై యథార్థమై నిత్యమై శుద్ధమై బుద్ధమై వెలగితున్నదో సత్యమై అంటే బ్రహ్మానుభూతిని పడయటమే సారూప్య సామీ సాయుధ్యం అనబడేటువంటి జీవన్ముక్త అవస్థను సాధించడమే సాధకులందరికీ గమ్యమై ఉన్నది అంటే సాక్షి సాక్ష్యతీత స్థితిని సాధించడమే గమ్యమై ఉన్నది ఆ తదుపరి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది ఆ తదుపరి ఈ ఖండ ఎరుకలన్నీ ఆఖండ ఎరుక ఎందు ఎట్లా సమావిష్టమై ఈ రీతిగా సాధకుడు ఆత్మశక్తి యొక్క ప్రభావం చేత అంతరాత్మ ప్రత్యేకాత్మ పరమాత్మ అభిన్నులు అనేటటువంటి సత్యాన్ని ఎరిగి అటు ఎరుగలేనిదని తన మూలమును తాను గుర్తిరగగానే తానే లేకుండా పోగుతున్నదనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని బయలు స్థితి నిలకడ చెందాలి ఈ రీతిగా సాధకులందరూ తమ తమ లక్ష్యాన్ని జగేతను ఉద్దేశించే మానవాళిలందరికీ ఉపదేశాన్ని చేస్తూ వాత్మబోధన చేస్తూ ఆత్మనిష్టని ప్రసాదించే ప్రయత్నం చేస్తూ హరిదో a yeah.